నుసారిణి నువ్వు కర్మచక్రంలో నుంచి బయటపడాలి అంటే కర్మకు అతీతంగా ఉండి కర్మ చేయాలి సాధకులందరూ జ్ఞాన మార్గంలో నిష్కామ కర్మ అంటే అర్థం ఏమిటంటే కర్మకు అతీతంగా ఉండి కర్మ చేయాలి ఈ నిష్కామ కర్మ లేకుండా నైష్కర్మ సిద్ధి రాజాలదు ఎప్పటికీ రాదు నెవర్ ఏ జన్మలో అయినా సరే జ్ఞాన మార్గంలో ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ నిష్కామ కర్మ నైష్కర్మీయ సిద్ధి అలా అవ్వాలంటే ఏమవుతుందయ్యా నిష్కామ కర్మ చేస్తే నిర్విషయం వస్తుంది నిర్విషయం వస్తే నిర్విశేషం వస్తుంది నిర్విశేషం వస్తే నైష్కర్మీయ సిద్ధి ఈ నాలుగు నకారంతో గుర్తుపెట్టుకోవాలి జ్ఞాన మార్గంలో మీరు ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చారు ఏమండి నేను ఆత్మవిచారణ చేస్తున్నానండి గురువు గారు చెప్పినటువంటి వీడియోలన్నీ వినేశానండి ఆడియోలన్నీ వినేశానండి పుస్తకాలన్నీ చదివేశానండి ఉపదేశాలన్నీ పూర్తి అయిపోయినాయండి పూర్ణం అయిపోయిందండి ఓకే వెరీ గుడ్ నీకు సానుభవంలో ఎక్కడ దాకా నిర్ణయం వచ్చింది నిష్కామ కర్మ దగ్గర ఉన్నావా నిర్విషయం దగ్గర ఉన్నావా నిర్విశేషం దగ్గర ఉన్నావా నైష్కర్మ సిద్ధి నిర్ణయం అయిందా ఈ నాలుగు ఎవరికైతే నిర్ణయం అవుతాయో వాడే పరమాత్మ కృష్ణ పరమాత్మకి సంబంధించినటువంటి భాగవతాన్ని ఎందుకు చదవమంటాము అందరూ చదవచ్చు ఎనిమిదేళ్ల పిల్లల దగ్గర నుంచి ఎనభై ఏళ్ళ వాళ్ళ వరకు భాగవతం చదవచ్చు ఆయన యొక్క ప్రతి చర్యలు చర్యలు ప్రతి ఏం కనబడతాయి పూతనాహరణం చిన్నప్పుడు మొదలు పెట్టగానే సరసాలలో నుంచి బయటపడటం యమునా నది దాటడం రేపల్లే చేరడం పూతనా సంహరణం ఇత్యాదులు ఎన్న చెప్పుకోండి అన్నింటిలో కూడా ఆయన ఎలా ఉన్నాడు నిష్కామ కర్మ నిర్విషయం నిర్విశేషం నైష్కర్మ సిద్ధి ఈ నాలుగు సహజంగా కలిగి ఉన్నాడు అందుకని సాక్షాత్ పరబ్రహ్మ అన్నా సాక్షాత్ కళ్ళెత్తకుండా కనబడుతున్నాడు అక్కడ కానీ పరబ్రహ్మమై ఉన్నాడు ఇలాంటి పరమాత్మ నిర్ణయాన్ని పొందాలన్నవాళ్ళు తప్పక ఈ నాలుగు మార్గాలను ఈ నాలుగు నిర్ణయాలను జ్ఞాన మార్గంలో అందిపుచ్చుకోవాలి అప్పుడు తత్వత ఈ జీవాత్మ పరమాత్మయే అయి జీవాత్మ పరమాత్మలో కలిసిపోలేదు తత్వమసి మహావాక్యార్థాన్ని ద్వైత మార్గంలో కూడా అన్వయం చేస్తాం అంటే అర్థమేంటి జీవుడు ఈశ్వరుడులో కలిసిపోయాడు జీవుడు బ్రహ్మములో కలిసిపోయాడు అంటాం ఎలాగయ్యా నది వెళ్ళి సముద్రంలో కలిసినట్టు అని ఉపమానం చెప్తాం